కీర్తన ముప్పై భారము నిదిగాన పట్టి విన్నవించేగాక ఆరితేరి బుద్ధిరిగేదది ఎన్నడయ్యా భారమునిదిగాన పట్టి విన్నవించేగాక ఆరితేరి బుద్ధిరిగేది అది ఎన్నడయ్యా వీలని సంసారపు విట్టి నే చేయగాను ఎలిన నిన్నుగులిచేది ఎన్నడయ్యా కాలమెల్ల విషయాల గాడి నే కట్టుండగాను ఆ సేవసేసేదది ఎన్నడయ్యా బట్ట బయలు మాయల బారి పడి ఉండగాను ఇదల చేది ఎన్నడయ్యా ఉట్టిపడే కోరికలవు విల్లూరగాను అట్టె నిన్ను పొగడేదది ఎన్నడయ్యా సొలసి నాలుక నూర శుద్ధులేదడవగాను ఇలపై నిన్ను నుంచేదెన్నడయ్యా కలిగి నన్నును శ్రీ వెంకటనాథ కాచితివి ఫలించే తపము ఈ బాగులెన్నడయ్యా